వాడనైనా ఉన్నవాడో అనువాడమైన నా తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినం అంతటి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి మమ్మల్ందరినీ సురక్షితంగా నీ యొక్క రెక్కల చాటున ప్రతి కుటుంబం ని ప్రభాను ఆదరించినావు ప్రతి ఒక్కరిని నీకు వందనాలు వేసేయా నా తండ్రి ప్రభ మా అయోగ్యతలు మా బలహీనతలు ప్రభాన్ని కొట్టివేసి మమ్మల్ని పరిశుద్ధంగా నీ సన్నిధికి చేర్చి ప్రభాన తండ్రి నీ సన్నిధిలో ప్రభమేం సాగిల్ల పడి నీకు నమస్కరించి ప్రభా నిన్ను మాత్రమే స్తుంచే ఆ భాగ్యం మాకు నీకు చెలిస్తున్నాం ఈ దినం అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభ రానైన బట్టి నీకు వందనాలు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా ఏసయ ప్రతి ఒక్కరిని చూస్తున్నావు నాయన ప్రతి హృదయాన్ని పరిశోధిస్తున్నావు ప్రభ మాలో ప్రభ ప్రతి మలినంను తీసి వేసి పరిశుద్ధుడిగా నీకు సదిలో కూర్చోబెట్టినందుకు నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మనుషులు పైరూపంలో చూస్తారు కానీ అంతరంగం చూసిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు నూతన వాత్సల్యంతో అనుదినము మమ్మల్ని బ్రతికింప నీకు వందనాలు తెలిస్తున్నాం ఈ దినం అంతట్లో ప్రభుత్వ తండ్రి మీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభావతం మనతో తోడై ఉండండి మీరు నడిపించండి శక్తి కలిగిన వాక్యం చేత బలపరచండి అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా తండ్రి మమ్మల్ని అగ్ని అభిషేకించి ప్రభాన బలపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి రానయ్యిన బిడ్లందరూ నడిపించండి ఇంకా ఎంతమంది అయితే ప్రభా ఆటంకం కలుగుతుంది ప్రతి ఒక్క ఆటంకం కొట్టివేసి ప్రభాని సన్నిధిలోకి వేగిరమే చేరటకు సహాయం చేయండి వాక్య జ్ఞానంలో ప్రార్థనలో సాక్ష్య ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ యొక్క చెల్లించుకుంటూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి నిశృతించేదను పరమ తండ్రి నిశృర్తించేదను తండ్రి నిస్తృతించేదను పరమ తండ్రి నిస్తృర్తించేదను కొత్త పాటలతో నాట్యముతో తండ్రి నిస్తృర్తించేదను కొత్త పాటలతో నాట్యముతో Thandri nisputt in chadhanu Parama Thandri nisputt in chadhanu Parama Thandri nisputt in chadhanu Sheel kattiloe hunnna nannu Vilugu mārgam lōh lheđipin chinade Sheel kattiloe hunnna nannu వెలుగొ మార్గం నిండి పంచి నడే ఉంటరిగా ఉన్నానను ఉంటరిగా ఉన్నానను తన ప్రాకన ఉంచు కున్నడే తన ప్రాకన ఉంచు కున్నడే నల్లల్లాల నల్లల్లాల నల్లల్లాల బా నల్లల్లాల నల్లల్లాల నల్లల్లాలలా తంత్రి నిత్తుతించదను పరమ తండ్రి నిస్తృతించేదను తండ్రి నిస్తృతించేదను పరమ తండ్రి నిస్తృతించేదను నన్ను బలపరిచీక్రీసు వల్ల నేను ఏమైనా చెయ్యగలను నన్ను బలపరిచీక నేను ఏమైనా చెయ్యగలను దివరాత్రి ప్రార్థించి దివరాత్రి prarthinch vijayam pandedanu vijayam pandedanu nallallala nallallala nallallala nallallala nallallala tandre ni stutinchadanu parama tandre ni stutinchadanu tandre ni stutinchadanu parama tandre ni stutinchadanu యుచున్నా రథముగా నేను మారదను ఏసుని మయుచున్నా రథముగా నేను మారదను యేసు నుండి నన్ను వేరు చెయ్యలేడు ఏసు నుండి నన్ను వేరు చెయ్యలేడు ఏసు నన్ను నా యేసునన్ను పట్టుకున్నాడు Malalalalalalalala lala Tandrinisu te-tsTA thicket no Parma tandrinisu te-tsTA thicket no Tandrinisu te-ts liquids no Parma tandrinisu te-ts Tada Kalanau kendinalin anunci Yeshuaan dahli datileri యేసు అందాలి రచించదను యెసాయా కోపో దండవేదను యెసాయా కోపో దండవేదను కగలుంచి ముత్తిని పెట్టేదే కగలుంచి ముత్తిని పెట్టేదే నల్లల్లాల నల్లల్లాల నల్లల్లాలలా నల్లల్లాల నల్లల్లాల నల్లల్లాలలా అంద్రే నిస్తుతించదను పరమ తండ్రి నిశృతించేదను తండ్రి నిశ్చర్తించేదను పరమ తండ్రి నిశృతించేదను కొత్త పాటలతో నాట్యముతో తండ్రి నిస్తృతించేదను కొత్త పాటలతో నాట్యముతో తండ్రి నిస్తృతించేదను తండ్రి నిశృతించేదను పరమ తండ్రి నిశ్చర్తించే ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుర తండ్రి మహోన్నతుల మా దేవ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుని చున్నాం ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడనందుకు మీకు వలనాలు అయినా ఈ యొక్క సాయంత్రం సమయం నరవ్వా మీ సన్నిధికి మేము వచ్చిన్నాం మాతో మాట్లాడండి మా జీవితాలను సరి చేయమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడితో సమీపంగా ఉంటుండగానైనా ప్రతి అక్కడికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతుండగా ప్రవ్వ వాటిని గ్రహించి వాటి ప్రకారంగా మేము సిద్ధపడలా అని సాయపడండి ఆ నెట్లను సిద్ధపరిచే సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి వాక్యం పెట్టిన వారందరి జీవితంలో ఓ ప్రవ్వ నూతన కార్యలు జరిగించండి అద్భుత కరలు జరిగించండి ముఖ్యంగానైనా ప్రతి ఆటంకపరచి చీకటి దురాత్మ శక్తుల నుంచి వాళ్ళకి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం సహాయపడమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీ కొరకు సమర్పించబడ్డ జీవితం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉపరో మేము మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించలాగినా మాకు అభిషేకం దహించమని ప్రార్థిస్తున్నాం సిగ్గుపడకుండా భయపడకుండా మేము ధైర్యంగా జీవించలేమని నడిపించండి అనుమానించకుండా అవి నుంచి మమ్మల్ని స్వసపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రతి విషయంలో మేము మా ప్రవర్తన అంతట్లో మీకు అధికారానికి మీకు అంగీకారంగా ఉండేలాగిన సహాయపడమని ఏసు క్రీస్తు పరిషుధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మెయిన్ నాజీరు చేయబడ్డ జీవితం అన్న అంశం గురించి మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తూ ఉన్నాం ఎందుకంటే నాజీరు చేయబడ్డ జీవితము ఆయనకు అంగీకారం మన ప్రభు దాన్ని స్వీకరిస్తాడు లేనిచో ఆయన విడిచిపెడతాడు అన్న విషయం మనకు తెలుసు కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితంలో ముఖ్యంగా ఏ రీతిగా మొదటి దశ నుంచి రెండవ దశకి ఆ రీతిగా మనం చూసిన గతంలో ఐదు ఐదు దశలు అనుభవం అన్నట్టు ఐదు దశలలో నువ్వు ఏ రీతిగా నాజీరి చేపడ్డ జీవితాన్ని చూసుకోవాలా అయితే మొదటిది రక్షణ అనుభవానికి సంబంధించిందని మనం చూసినాం రక్షణ అనుభవము ముఖ్యంగా రక్షింపబడాలా ఆత్మ నశించిపోకుండా కాపాడబడాలా అని అనుకుంటాం కానీ మనం చూసినాం గతంలో మొదటి తెశన రాసిన పత్రిక ఐదు ఇరవై వచనంలో ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో నీ శరీరము నీ ఆత్మ మరియు నీ యొక్క ప్రాణం అన్నీ కూడా అన్న విషయం కాబట్టి బాడీ సోల్ అండ్ స్పిరిట్ అంటాం ఇంగ్లీష్లో కాబట్టి పౌలు దాన్ని గ్రహించగలిగింది కేవలం ఆత్మ రక్షింపబడితే సరిపోతుంది అని అనుకోద్దు ఎందుకంటే ఆత్మ ఒకసారి పాపం జీవితాన్ని తెచ్చుకుంటాక దేవుని సన్నిధిలో కాపాడబడుతూ ఉంటుంది కానీ నీ ప్రాణము నీ శరీరం అవి బహు ప్రాముఖ్యమైన ఎందుకంటే నీ ప్రాణము నేను ఎటువంటి లాక్కొని పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది కాబట్టి దాని మాటలు వినద్దు ఈ శూర్య కోరికలు లోకాషలు ఇవన్నీ అక్కడి నుంచి పుడతాయి అన్నట్టు అది ఒక పసిపిల్లలాగా ఎక్కడ పడితే అక్కడ నీ ప్రాణం కానీ దాన్ని అదుపులోకి తీసుకొని రావాలంటే నీ ఆత్మ ఆధీనంలోకి రావాలా కానీ నీ ఆత్మ ఆధీనంలోకి రావాలంటే అది వినది నీ ఆత్మ ఆధీనం కాబట్టి ఈ మూడిటికి రక్షణ అనుభవం బహు ప్రాముఖ్యమైంది ముఖ్యంగా మరి విశేషంగా శరీరం నశించి నశించిపోకుండా ఉండాలంటే రక్షణ అనుభవంలోనికి అది పోవాలా సంసోని జీవితం నుంచి ఎందుకు మనము నేర్చుకుంటామంటే తన శరీరానికి ఆయన ఎంత బలహీనుడు మనం అర్థం చేసుకుంటాం ఆత్మ బహు బలమైంది అంత బలమైన ఆత్మను కూడా ఆయన దాన్ని పట్టుకోలేకపోయింది అంటే దాని ఆధీనంలోనికి రాలేకపోయింది అందుకే రోమ్లో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాలు మనం ధ్యానిస్తాం దేవుని పిల్లలందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారని దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు అని కూడా మనం ధ్యానిస్తాం కాబట్టి తన పిల్లలందరూ తన ఆత్మచేత నడిపింపబడతారు అందుకు నీ శరీరము నీ ప్రాణము ఆయన ఆధీనంలోనికి రావాలా నీ ఆత్మ ఆధీనంలోకి రావాలా అందుకే మనం చూస్తాం ప్రవక్తలందరూ వారి ఆత్మలని వారి ఆధీనంలో ఉంచుకున్నారు అనేష్ ఎందుకు కాబట్టి ప్రవక్త అనేవాడు ఏ స్థితిలో ఉన్నాడు మనం అర్థం చేసుకుంటాం ఒకనొక దినము ఐదు పరిచర్యలకు సంబంధించిన విషయాలు నేను చూపిస్తూ ఉంటాను ఎఫస్ రాష్ట్ర పత్రికల పౌలు ప్రతి సంఘంలో ఐదు పరిచర్యలు ఉంటాయని అపోస్తలు మరియు ప్రవక్తలను అపోస్తలు దాని తర్వాత బోధకులు మరియు ఎవరికి తెలుసావన్నీ మరింత మన చక్రవర్తి బ్రదర్ దానికి సంబంధించిన విషయాలు పెడతా ఉన్నాడు కేవీపీఎంలో లాస్ట్ వన్ వీక్ నుంచి పెడతా ఉన్నాడు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో మొదటిదిగా మొదటిది అపోస్తలు రెండవది ప్రవక్తలు మూడవది సువార్థికులు నాలుగవ పరిచరికులు దాని తర్వాత బోధకులు ఐదు పరిచరులు కాబట్టి అన్నీ ఒకటే మనిషిలో ఉంటాయా అంటే నాకైతే డౌట్ఫులే ఎందుకంటే అవన్నీ రకరకాల ఉద్యోగ ధర్మాలు ఆఫీస్ అంటాం డ్యూటీస్ అంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అన్ని డ్యూటీస్ ఒక్క వ్యక్తి చేస్తే ఆడిపోతాడు ఆయుష్ తగ్గిపోతుంది అలసిపోతాడు లైఫ్లో కాబట్టి ప్రతి ఒక్కొక్క డ్యూటీ అప్పగించబడింది నువ్వు ప్రార్థనాపూర్వకంగా నీ డ్యూటీ ఏందో నువ్వు తర్వాత ఒకవేళ నీకు అటువంటి ఆలోచన అటువంటి జ్ఞానము పొదువైతే ఎవరైనా సేవా పరిచయం ఉన్న వారు చెప్పాల నీ పిలుపు ఫలానిదని కానీ అది కూడా బహు జాగ్రత్తగా పరిశీలించాల నీ పిలుపు దేనికి సంబంధించిందో అది నువ్వు గ్రహించాలా అంటే ఎవరు సహాయమన్న అవసరం నీకు ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాళ్ళు అవి చెప్పాలా నా పిలుపు ఏందో తెలుసు అదే రీతిగా ఒక్కొక్కరి పిలుపులు తెలుసుకోవాలా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక చర్చిలో ఈ పిలుపులలో కలు ఒకటి రెండు మూడు కలిసిన పిలుపులు ఉన్న వ్యక్తులు ఉంటారు ఎందుకంటే ఇతర వ్యక్తులు ఆ రీతిగా సిద్ధపడలేదు కాబట్టి సేవా జీవితంలో పాస్టర్ తెలిసిన గమనించాల్సింది ఏంటంటే ఎందుకంటే పాస్టర్ అనేవాడు ఒక ఆఫీసర్ లాగా ఒక ఆఫీస్లో ఒక ఆఫీసర్ కాబట్టి ఆయన అన్ని పనులని సక్రమంగా నడిపించేవాడు అతను గమనిస్తూ ఉండాల ఎవరికి ఏ డ్యూటీస్ ఉన్నాయి అనేది ఎవరిది కానీ అందరిలోకెల్లా ప్రాముఖ్యమైన డ్యూటీస్ అనేది కూడా మనం చూస్తాం అది నేను ఇప్పుడు చూపించాను కన్ఫ్యూజన్కి దారి తీస్తుంది కాబట్టి నాజీలు చేయబడ్డ జీవితము తర్వాత క్రమేణ దేవుని సన్నిధిలోను ఎదిగినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి ఒక పిలుపునిస్తాడు అన్నట్టు నీ పిలుపు అది నువ్వు అందులో నువ్వు ఆయన కృపలో జీవించగలవు అంటే అంచలంచలగా ఆయన కృప నీ మీద కనిపిస్తూ ఉంటుంది నిండుగా సంపూర్ణమైన కృపల్లోకి నువ్వు వెళ్ళిపోతావు అన్నట్టు లేదు నేను వేరే పిలుపులకి వెళ్ళిపోతా అంటే దేవునికి అది ఇష్టం ఉండదు అన్నట్టు రీతిగా చెప్పాలంటే కూడా ఎందుకంటే నాగలిపై చేవేసి ఎన్నడూను వెనక తిరిగి చూడడంటే నీ నాగలి దేనికి సంబంధించింది నువ్వు యాజకును అయితే ధర్మం నిర్వర్తించు నువ్వు ప్రవక్త ప్రవక్త పరిచర్ నిర్వర్తించు లేక అపస్తలత్వం అయితే నిర్వర్తించు లేదు బోధకును అయితే నేను అది చేస్తా అంటే కన్ఫ్యూజన్ అన్నట్టు స్టెఫెన్ జీవితం గురించి నేర్చుకున్నాం కదా స్టెఫెన్కి కేవలం అన్నం వడ్డించే పని అప్పగించాడు కానీ ఆయన ఏం చేసిండు పరిశుధాత్మ బహు బలంగా ఉండే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిండు కాబట్టి రిలీజ్ అయిపోయిండు బయటికి పరిగెత్తిండు పోయి ప్రకటించు అన్నం వాడు కాబట్టి ఆయన ఎంత శ్రమలో పాలై అనేది మనకు తెలుసు సరే దేవుడు ఎందుకు పర్మిట్ చేస్తారంటే ఆయన ఇంటర్ఫియర్ కార్డు ఈ లోకంలో జరిగే పరిస్థితులన్నీ కేవలము మనకు అప్పగించింటూ అది మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి నేను అప్పగించిన ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని మీకు మీరు దాన్ని ఎట్లా మనం మార్చుకుంటే అట్లా మార్చుకోవాలి మనిషి ఏం చేస్తాడో మనకు తెలుసు ప్రతి క్షణము అతన్ని దుఃఖపరుస్తూ ఉంటాడు అన్నట్టు ఆదాము కాలం మొదలుకొని ఆదాము ఏదైతే దేవుణ్ణి దుఃఖపరచుని అనేది చాలా మందికి తెలియదు కానీ నేను తర్వాత చెప్తారో చెప్పాను ఒకనొక దినము అది రిలీజ్ కావడానికి కొరకు నేను సిద్ధపడుతున్నాను ఆదాము చేసిన తప్పు ఏది హవ్వ కంటే ముందే ఆదాము తప్పు చేసినట్టు నేను చూపిస్తే వాక్యం కానీ ఇప్పుడు నేను చెప్పనవన్నీ ఎందుకంటే మీరు అంచలంచలుగా ఎదగాల దేవుని వాక్యంలో లేకపోతే అవి ఏమంటాం పాత కొత్త ద్రాక్షరసము పట్టదు చాలామంది పగిలిపోతారు చాలామంది విడిపోతారు చాలామంది వెళ్ళిపోతారు బోధ నుంచి ఎందుకంటే ఈ పాతతిత్తులు ఇంకా పాతతిత్తుల్లో ప్రతది పొయ్యలేము కాబట్టి నువ్వు పరిపక్వం చెందాలా నూతనంగా మార్పు పొందుతూనే ఉండాలా నీ ప్రవర్తన నీ నడబడిలో మార్పులు పొందితేనే కానీ ఆ నూతన ద్రాక్షరసము నువ్వు పట్టుకోలేవు మన గ్రూప్లో ఎక్కువగా బయలుపరచబడతా ఉంది నూతన ద్రాక్షరసము కానీ కొందరు దాన్ని సంపూర్ణంగా స్వీకరించగలరు కొందరు దాన్ని సగమే స్వీకరించగలరు కొందరు అట్లా విని వెళ్ళిపోతారు అన్నట్టు ఎందుకంటే విత్తువానికి పానం మీకు తెలుసు అలా నాలుగు రకాల గుంపులు ఉంటాయి కదా కాబట్టి సంపూర్ణంగా ఫలించేవాడు దాన్ని స్వీకరించి ధ్యానిస్తూ ఉంటాడు అందుకే రాసుకుంటూ ఉంటాడు ఇవన్నీ వాక్యాలు ఇవి మరొకసారి దొరకవు ఎందుకంటే నేను ఎన్నిసార్లు చూపించిన ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఇవి తిరిగి రావాలంటే మీకు ఇప్పుడు చెప్పబడ్డ వాక్యము మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్కి మీ దగ్గరికి వస్తుంది అప్పుడు మీ వయసు ఎక్కడుంటుందో ఊహించుకోండి ప్రకృతి సహజంగా మీరు వృద్ధాప్యలంలోకి వచ్చేసి ఉంటారు ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీకు అప్పుడు బయలుపరచబడి కూడా మీరు సేవ చేయలేరు ఎందుకంటే మీ బాడీస్ పర్మిట్ చేయవన్నట్టు కాబట్టి గట్టిగా ఉన్న మనం పరిచయలో ఉండాల కాబట్టి ఒక్కొక్కరికొక్కొక్క పని అప్పగించబడింది ప్రభా నా పిలుపు ఏంది నాకు బయలుపరిచినైనా మీ గంభీరమైన ప్రణాళికలో రక్షణ పొందిన దినం మొదలుకొని చివరి దినం వరకు యుగ సమాప్తి వరకు మేము ఏ రీతిగా ఏమి చేయాలా ఎందుకంటే మీరు మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారము కేవలం పాపం నుంచి మంచి కల్పించడమే కాకుండా ఈ లోకాన్ని ఈ సృష్టిని విమోచించుకోవాలన్నారు మీరు రోణి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో కాబట్టి ఏ రీతిగా దీన్ని మేము విమోచించుకోవాలా అది మా ఎదురు చూస్తుందని వాక్యం సెలవిస్తుంది దేవుని కుమారల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని మేము గమనిస్తున్నాం కాబట్టినైనా ఏ పని చేస్తే దానికి విమోచన ఇక్కడే కాదు మీరు పరలోకంలో కూడా దేన్ని బంధిస్తారో ఇక్కడ బంధింపబడుతుంది ఏది విప్పుతారో అది అక్కడ విప్పబడుతుంది అన్నారు కాబట్టినైనా మేము మేము అక్కడ పోయి ఏమి విప్పాలనో మాకు అది నాజీలు చేయబడ్డ జీవితం ఎట్లుంటుంది అన్న ఏ ఏ రీతిగా ఒక దశ నుంచి ఇంకో దశకి అన్న ప్రార్థన కూడా మనకి ముఖ్యమైంది అన్నట్టు కాబట్టి ముఖ్యంగా సంసోని గురించి నేర్చుకున్నప్పుడు అతను బాల్యం నుంచి దేవునంది ఎదిగినవాడే, వాడే కానీ యమున ప్రాయంలో ఏం జరిగిందనేది మనం చూస్తాం తన బలాన్ని చూసి అతిశయించే ఒకరోజు నేను చూపించిన విషయాలన్నీ పాయింట్స్ అయితే అగ్ని పరిశుద్ధ ఆత్మ అంటేనే అగ్ని కదా ఆయన అగ్ని దేవుడు కాబట్టి మన దేవుడు దహించు అగ్ని చూస్తాం మనం కాబట్టి ఆయన అగ్ని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ శరణం కొట్టుకుంటుంది అన్నట్టు అది భరించలేదన్నట్టు అగ్నిని పరిశుధాత్మని మీదికి వచ్చినప్పుడు నీ శరణం కొట్టుకుంటుంటుంది ఎందుకంటే అది పరిశుద్ధ అగ్ని కాబట్టి అగ్ని దేవుడు కాబట్టి కాబట్టి ఆయా శరీరం ఏమవుతుందంటే నీ శరణంలో మైల అపవిత్రత అంతం కాలిపోతుంది ఎందుకు పరుశుత్మ వచ్చినప్పుడు కొట్టుకుంటున్నట్టే కారణం అదే కానీ ఒకనొక దినము నువ్వు గ్రహించాలైందంటే నీ మీదికి పరిశుధ ఆత్మ ఇచ్చినప్పుడు నువ్వు ఇక మీదట కొట్టుకోవన్నట్టు ఇక మీద పడిపోవన్నట్టు కింద ఎందుకంటే నీలో ఇంకా ఏం లేదు మహిళ మొత్తం కాల్చివేయబడింది అన్నట్టు ఆ దశకి ఎప్పుడు ఎదుగుతాం అనేది మనం గ్రహించుకోవాలా ఆ దశకి ఎదిగిన రోజు నీ ఎదుట ఎటువంటి ఆత్మలు నిలబడలేవు కండ్లకు కనిపించనివే కాదు కండ్లకు కనిపించే ఆత్మలు కూడా నీ నిలబడలేవు అంటే మనుషులు కూడా నీ మీదకి నిలబడలేరు అన్నట్టు మనిషి ఆత్మ ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు మాట్లాడితే అటు ఎటువంటి మనిషి అయినా నీ మాట వింటుడన్నట్టు ఆ అటువంటి సువార్త పరిచర్య ఇంతవరకు ఎవరు చేస్తలేరు నాకు తెలిసిన కానీ ఒకరిద్దరున్నారేమో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నీ దగ్గరికి వచ్చి మాట్లాడిందంటే నువ్వు ఒక్కసారి ఆ వ్యక్తి ఆత్మని నీ ఆధీనంలోకి తీసుకున్నావంటే నువ్వు ఏం చెప్తుంది వింటుడనట్టు నీ పాపాలు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు సిన్సియర్ ను చెప్పిన ప్రతి వాక్యం శరీర సంపాదిస్తాడన్నట్టు స్వీకరిస్తాడన్నట్టు అటువంటి ఆత్మీయ స్థితిలో ఆ ర్యాంక్కి నువ్వు ఎదగాలంటే మటుకు నాజీరు చేయబడ్డ జీవితము బహుబహు బహుగా ప్రాముఖ్యమైంది శరీరానుసారంగా జీవించద్దు సంవత్సంలాగా సంస్థంలో ప్రాబ్లం ఏంటంటే అతనిలో ఏం జరిగిందనండి నీ నాజీరు చేయబడ్డ జీవితములో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మొదటిదిగా లోకాతీతంగా జీవించడం మానాల తర్వాత శరీర కోరికలని సమర్ సమర్థునీకరించుకోవాలా త్యాగం చేయాలా ఏది నీకు ఏది వ్యామోహం దాని దాన్ని త్యాగం చేయాలా ఏది నీ శరీరానికి ఆస కండ్లకి మనోహరంగా కనిపించినా దాన్ని పెటకుపగా నీ నోటికి ఏది రుచికరంగా ఉన్నా దాన్ని సెకండ్ రౌండ్ కొనిపోవద్దు ఫస్ట్ రౌండ్కి క్లోజ్ చేయాలా ఒకటే రౌండ్లో తినేసి క్లోజ్ చేసేయాలా ఎప్పటికీ కొంత ఉపాసం శరీరాన్ని ఎందుకంటే నాజీరు చేయబడ్డ జీవితం ఏంటంటే ప్రతి క్షణము దేవుని ప్రేమించాల ఇరణాలు గంటలు ఇరవై గంటలు దేవుని సహవాసం ఎందుకంటే దేవుడు నరుని సృష్టించిందే అందు దేవుడు నరుని సృష్టించిందే ఆయనతో సహవాసం కలిగి ఉండడం కొరకు కానీ ఆదాము అది పోగొట్టుకున్నాడు అది ఎప్పుడన్నా చూపిస్తే ఎట్లా ఇప్పుడు నేను చూపించాను పాపానికి ముందే ఆయన దేవుని సహవాసం ఇతరుణీకరించినట్టు చూపిస్తా వాక్యం కానీ హావ ద్వారా పాపం ఏదీతికి వచ్చిందో తర్వాత స్థితి అది కానీ మొదటి స్థితిలో దేవుని సవాసం నుంచి బయటకు వచ్చేసిండు ఆయన నేను ఒకరోజు చూపిస్తే ఇప్పుడు చూపించాను ఎందుకంటే పాత తిత్తులలో మనం ఉన్నాం ఇంకా ఇంకా పరిపూర్ణతకి రావాలా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా ఇంకా ఈ లోకాషల మీద ఉన్న జీవితాన్ని నువ్వు సమస్తాన్ని ధృవీకరించుకొని ఆయన కొరకు నాజరి చేయబడ్డప్పుడే కానీ ఈ క్రొత్త ద్రాక్షరసాన్ని నీ పూ పట్టుకోలేవు నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోలేవు అన్నట్టు ఇది బహు కష్టతరమైందన్నట్టు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే నీ జీవితము నూనెని జమా చేసుకుంటే జీవితం నాజీరు జీవితం అంటే అంటే సంపూర్ణంగా నువ్వు ఆహ్వానిస్తూ ఉండాలన్నట్టు అయితే మనం చూస్తాము బుద్ధిగల కన్యకలకు సంబంధించిన బోధ బుద్ధిగిలేని కన్యకలకు సంబంధించిన బోధ వీరి బోధలో ఏం గమనిస్తామంటే మొదటిదిగా బుద్ధిగల కన్యకలు ఏం చేసిండ్రో వాళ్ళు కూడా నిద్రించారు కునికి కొనకడం అంటే ఎప్పుడైతే అబద్ధ బోధని నువ్వు స్వీకరిస్తావో నువ్వు కొనుక్కుతుంటావు అన్నట్టు సంపూర్ణంగా స్వీకరిస్తే నిద్రమైనట్టు కాబట్టి అబద్ధ బోధ ఏంది అనేది పరిశీలించే బాధ్యత నీది నాజీలు చేయబడ్డ జీవితంలో బహు ప్రాముఖ్యమైన పాయింట్ అది ఒక్కసారి నువ్వు రక్షణ పొందినాక ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతా ఉంటావు సువార్త వినాలనే ఆశతో ఆ టైంలో వాడు దూస్ చూస్తాడు నీ ఆశ కదా మీ ఇక్కడికే క్లోజ్ చేసేస్తామని నీలో వాడు ఆ చెడు బీజాన్ని నాటుతాడు అబద్ధ బోధని నాడతాడు అబద్ధ ప్రవచనాన్ని నాడతాడు అబద్ధ దర్శనాన్ని నాటుతాడు దాని ఏం జరుగుతుందంటే నీ పరిస్థితి అక్కడికి క్లోజ్ అయిపోతుంది నీ యొక్క నూనె తర్వాత నెక్స్ట్ వాడు ఏం చేస్తారంటే పరిశుద్ధంగా జీవించాల్సింది పోయి లోకం తట్టు తీసుకెళ్తాడు స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ఉద్యోగం స్థలంలో ఎక్కడుంటే నువ్వు అక్కడ అక్కడున్న వ్యక్తులు చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వారి ఆచారాలని వాటి సంస్కృతిని నీకు అంటగడతారన్నట్టు సంస్కృతి అందరూ పాటించాల్సిందే మన దేశపు సంస్కృతి మనదే బయట దేశస్తుల సంస్కృతి బయటి కానీ ఆ సంస్కృతి నిన్ను నీ ప్రభు నుంచి దూరపరచొద్దు నేను నాజరు చేపడ్డ జీవితం ఏంటంటే వేరుపడి ఉండడం అంటే అర్థం అదే కదా ఈ లోకపు ఆచారాలు గతించిపోవచ్చున్నాయి మరి గతించిపోయే వాటిని ఎందుకు వెంబడిస్తాం మనం భయంకరం కదా ఆ మనుషులు ఆ జీవన విధానాలు వాటిని చూస్తే అరే నేను ఇవన్నీ మిస్ అయిపోయినా కదా అని బాధపడద్దు ఇది ప్రభు కలిగింది కాదు కాబట్టి నాకు అవసరం లేదు నన్ను ప్రభువు వేరుపరుచుకున్నాడు కాబట్టి నేను వేరుగానే ఉంటాను ఇతరులకు హాస్యాస్పదంగా ఉంటాం మనం అయినా పర్లేదు నవ్వుకొని మన గురించి ఏమన్నా అనుకోని కానీ ప్రభు ఏమంటుండేది మనం ఆలోచించాలా కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో అంతా సమర్థించుకోవడం గేరిపోతుంది ఏమంటే మనుషులు ఏమనుకుంటారు నా గురించి వాళ్ళు నా గురించి వీళ్ళు నా గురించి ఆయన ఆలోచించి సమాధాన పడుతున్నాం కానీ ప్రభు ఏమనుకుంటారు నా గురించి అని ఆయనకి ఎప్పుడన్నా ఒకసారి మనం అవకాశం ఇచ్చినమా ఆ రీతిగా మనం ఈ లోకంతో సమాధానపడి ఆయనని ప్రతి క్షణము బాధపరుస్తా ఉన్నాం గాయపరుస్తూ ఉన్నాం మనం ఎన్నిసార్లు గాయపరిచినాం ఒకసారి పరిశీలించుకోండి నువ్వు సమాధాన పడడం కాంప్రమైజ్ కావడం వలన ఆయనని బహుగా గాయపరిచినాం ఆదాము ఎట్లా గాయపరిచిండో దాని తర్వాత హవ ఎట్లా గాయపరిచిందో ఆ రీతిగా ఈరోజు వరకు కూడా మనమందరము నేను నువ్వు అందరం ఆయనని గాయపరుస్తూనే ఉన్నాం ఆయనకేమో మనిషితో సహవాసం చేయాలన్న ఆశ ఉంటే మనమేమో ఆయనని బహుదూరంగా పెట్టినాం అందుకే ఆయన సమీపింపరాన్ని దూరంగా మనకున్నాడు ఎందుకంటే మనమైన తృణీకరించినాం ఆయన మన మీద అలిగినట్టే ఓ రీతికి చెప్పాలంటే నేను మనిషిని సృష్టించింది ఆయనతో సహవాసం కలిగినడానికి కొరకు ఆయన హృదయంలో నివసించాలనుకోండి కానీ వాడేం చేశాడు నన్ను దూరపరిచిన్నాడు ఆయన రోషం దేవుడు కదా నాకు ప్రార్థన్యత ఇవ్వకుండా ఈ లోకానికి ప్రార్థనత ఇచ్చిండు ఈ లోకంలోన్న వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు ముఖ్యంగా అపవిత్ర ఆత్మలకి ప్రాధాన్యత ఇచ్చాడు అది బహుగా ఆయనని గాయాపరుస్తా ఉంది అన్నట్టు మన నాజీరు చేయబడ్డ జీవితంలో సంశోన్ ఎట్లయితే గాయాపరిచిండో ఎంతోమంది ఎంతోమందిని చూస్తాం నాజీరు చేపడ్డ జీవితం అంటే ఆయన కొరకు ప్రత్యేకింపబడిన జీవితం ఏళ్ళి చేశాడు ఏళ్ళి పిల్లలు చేశారు సమయలు పిల్లలు చేశారు అట్లా ప్రతి ఒక్కరూ పా బైబుల్ మనం చూస్తాం సమయాలు కూడా తన పిల్లల్ని సరిగా పెంచలేదని వాక్యం బట్ ఆయన పర్ఫెక్ట్ మోడల్ కాదు మనకి ఎవరు కూడా పర్ఫెక్ట్ మోడల్ కనిపారు మనకి నోవాహు కూడా కనిపించాడు తన తరంలో నిందరైతుడుగున్నాడు కానీ జలపలైన తర్వాత ఏం చేసినాడు తెలుసు మనకంతా త్రాగుడికి వ్యసనం అయిపోయి తన మనమణ్ణి శపించే రీతిగా ఒక తరము ఒక తరం అంతా శపితం ఆయన చేసిన పాపానికి ఆయన చేసిన తప్పిదానికి హాము సంతతి మొత్తం శపించబడింది ఈ రోజు వరకు ఆఫ్రికా అంటాం కదా ఆఫ్రికా ఖండం అంతా శపించబడింది ఆయన చేసిన పనికి కాబట్టి నోవాహు కూడా రోల్ మోడల్ కానే కాదు మనకి కాబట్టి బైబిల్లో నా తెలిసిన కాడికి నిబంధన కాలంగా ఒక్కడే నా రోల్ మోడల్ ఆయన ఎవరంటే ఆయన దేవునితో నడిచిన వాడంటే ఎంత పరిశుద్ధంగా జీవించిండో ఊహించుకోండి అటువంటి నాజీరి చేపడ్డ జీవితం మనకు అవసరం ఓల్డ్ టెస్ట్మెంట్లో నేను అబ్రహాముని కూడా హీరోలాగా తీసుకొని నాకు ఆత్మీయ తండ్రి అయినా కానీ ఆయన కూడా తప్పిదంలు చేసినట్లు మనం చూస్తాం కానీ పర్ఫెక్ట్ రోల్ మోడల్ అంటే నాకు హాన్ ఓకే అదే రీతిగా క్రొత్త సౌలు పౌలుగా మార్చబడ్డ ఆ యొక్క నాకు ఒక హీరోలాగా ఉంటాడు క్రొత్త నిబంధన విధానాలలో మన కేబీపీఎం అంతా పాలిన్ టీచింగ్స్ మీద ఆధారపడింది మనం ఎక్కువ పౌలు బోధకి ప్రాధాన్యత ఇస్తాం మనం ఎందుకంటే అతనికి ఆ రీతిగా బయలుపరచబడింది అట్లా ఇంకా ఎవరికి బయలుపరచబడలేదు కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితము వాళ్ళు అనుభవించినంతగా ఇంకా ఎవర అనుభవించినట్లు మనం చూడం బైబుల్ అంతట్లో సరే యోహాను సువార్తికుడు ఇంకొక మూడవ సాక్షి మనకి ఎందుకంటే పౌలు తర్వాత యోహానే కనిపిస్తారు ఎందుకంటే యోహాన్కి పౌలు ఒక పని అప్పగించినట్లు మనం చూపించిన గతంలో ఆ ఏడు సంఘాలు ప్రకటన గంధంలో ఉన్న ఏడు సంఘాలని పౌలు కష్టపడి స్థిరపరిచిండు స్తం వాటిని ఆరంభించిండు ఆరంభించి ఆయన మరణానికి అప్పగించబడక ముందు వాటన్నిటికీ యూహానుని బిషప్ చేసి పంపించి వెళ్ళిపోయింది ఆయన కాబట్టి యూహాను ఆ ఏడు సంఘాలకి బిషప్ లాగుండు ఆ యొక్క దీపంలో ఆయన పారవాసిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన బిషప్ ఆ సంఘాలకి ఆయన దర్శనంలో ఆయన లీడర్షిప్లో ఉన్న ఆ సంఘాలు ఎట్లా చెడిపోయినాయో ఆయన దర్శనరీతిగా వాటిని ప్రకటన రంగంలో రాసిండు అదే రీతిగా పౌలు తన దశలో తన కాలంలో తను కట్టిన మరీ ఏడు మొత్తం పద్నాలుగు సంఘాలను కట్టిండు పద్నాలుగు పద్నాలుగు సంఘాలంటే ఒక్కొక్క సంఘము కనీసము ఒక పట్టణంలో ఉండే బ్రాంచ్లన్నీ ఆ సంఘం కిందకి వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి సిఎస్ఐ అంటే మెదక్ డైసిస్ కింద కొన్ని వందల సంఘాలు వస్తాయి తెలంగాణ దాని తర్వాత ఉన్న సంఘాలన్నీ ఆంధ్రలో ఉన్న సంఘాలన్నీ దాని కిందికి వస్తాయి వందల కొద్ది సంఘాలు సిఎస్ఐ సంఘాలు అంటాం మనం బెస్ట్లీ ఇట్లాంటి రకరకాల చర్చులన్నీ ఆ రీతిగా ఒక సంఘం కింద కొన్ని వందల సంఘాలు అట్లా ఆయన పద్నాలుగు మెయిన్ గ్రూప్స్ స్థాపించిండు పౌలు నాజీరు చేయబడ్డ జీవితం యొక్క ప్రభావం అట్లుంటుంది అన్నట్టు సరే మనం బిల్డింగ్స్ కట్టాలని చెప్పి ఆశపడలేదు కానీ మనం ఆత్మలనే సంపాదించుకోవాలా మనుషులే దేవుని యొక్క సంఘం కాబట్టి మనుషులనే మనము సంపాదించుకోవాలా ప్రభు కొరకు నాజీరు చేయబడ్డ జీవితం లేకపోతే నువ్వు నీ సొంత ప్రాణాన్ని కూడా నువ్వు కాపాడుకోలేవు అన్నట్టు నాజీరు చేయబడకపోతే సంస్థ జీవితం అదే చూస్తా అవమాన పాలై మరణించాల్సి పిలుపు మధ్యలోనే ఆగిపోయింది దీర్ఘకాలంగా జీవించాల్సిన వాడు తల్లిని తండ్రిని సన్మానించలేకపోయినవాడు అందుకు తను ఆయుష్ పోగొట్టుకున్నాడు త్వరగా కాలాన్ని ముగించుకోవాల్సి వచ్చింది కాబట్టి నాజలి జీవితంలో ముఖ్యంగా నేను ఇప్పుడు ఒకటి క్లూ చెప్తున్నాను మీకు బుద్ధి లేని వాళ్ళ దివిటి వాళ్ళలో వాళ్ళ సిద్ధులలో నూనె లేకపోయింది సిద్ధే నీ జీవితానికి సాదృశ్యం నీ శరీరానికి సాదృశ్యం నీ ప్రాణానికి సాదృశ్యం అందులో దేవుని యొక్క నూనె నువ్వు పొందుకోలేదు మీకు సీక్రెట్ అదే నేను చెప్తే నీరో నూనె నువ్వు ఇక్కడ సంపాదించుకోవాలా ఈ లోకంలో అగ్ని పరలోకం నుంచి దిగొస్తుంది నీలో నూనె ఉన్నంత వరకు అగ్ని దిగొస్తే మండుతుంది లేకపోతే పరిశుధాత్ముడు వచ్చినా కూడా నువ్వు వెలగవన్నట్టు నీ దీపం వెలగదన్నట్టు ఈ కాబట్టి నూనె ఆరిపోకుండా లేక ఆవిరి కాకుండా నువ్వు ఎట్లా చూసుకోవాలా ఉదయం ఒక గంట సేపు ప్రార్థన సాయంత్రం ఒక గంట సేపు ప్రార్థన ముఖ్యంగా నేను సేవ గురించి చెప్తున్నాను సేవలు ఉండేవాళ్ళు మినిమం రెండు గంటలు ప్రార్థన చేయాల ప్రతిరోజు సామాన్య విశ్వాసులైతే వారానికి రెండు గంటలు చేస్తే చాలు కానీ సేవలో ఉన్నవాడు మటుకు కంపల్సరీ పొద్దున గంట సాయంత్రం ఒక గంట ప్రార్థనలో కూర్చోక తప్పదు నేను ఈరోజు పొద్దున్నే ఫోర్ థర్టీకే లేచిన ఫోర్ థర్టీకి లేచి సిక్స్ టెన్ వరకు ప్రేరణ కూర్చున్నా అది మోకాళ్ళ మీదనే ఉంటాను నేను మీకు చూపించిన చెప్పాలా ఎందుకంటే అది విధానం సరే నీకు మోకాళ్ళు వంగకపోతే కూర్చొని చేయొచ్చు నువ్వు ప్రార్థన నీకు ఎట్లా అట్లా చేయొచ్చు నీ హృదయం వంగాల మెయిన్ మోకాళ్ళు వంగకున్నా కానీ మోకాళ్ళకి నువ్వు ట్రైనింగ్ చేస్తే చిన్నప్పటి నుంచి నీ వృద్ధాప్యంలో కూడా వంగుతాయాలి నువ్వు కింద కూర్చడము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే ముస్లిం పైన కూడా నువ్వు కింద కూర్చోగలవు లేకపోతే నువ్వు కుర్చీల మీదే కూర్చోల్సి వస్తుంది జీవితాంతం అది బాగుండదు చూసే వాళ్ళకి కూడా బాగుండదు ఎందుకంటే కాంప్రమైజ్ అన్నట్టు సమాధాన సరే కొన్నిసార్లు తప్పదు కుర్చీలన్నీ కూర్చొని నువ్వు చేయాల్సి వస్తుంది అది పర్లేదు కానీ ఇప్పుడైనా కానీ నేను చూస్తుంటాను ఎక్కడన్నా పోయినప్పుడు ప్రార్థనప్పుడు వ్యక్తి స్టేజ్ మీద మోకాల మీద ఉంటాడు అరే ఇక ఏ బ్రదర్ ఖచ్చితంగా హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ ఓడే అనుకుంటా ఇంకటి హెబ్రోన్లో ఎంత ఎంత పెద్దవాళ్ళైనా కానీ ప్రార్థనగానే మోకాల మీద ఉంటారు స్టేజ్ మీద మన వాళ్ళు అట్లాగా స్టేజ్ మీద పులిపిట్ట నిలబడి మైక్ ముందు నిలబడతారు ప్రార్థన సరే అది చూడడానికి ఎట్టుంటుంది యథార్థత ప్రభు చూస్తారు కదా ఎవరు చూస్తే నేను ఉందని నువ్వు యథార్థంగా అందరు చూడాలని ప్రార్థన చేసినావా లేక ప్రభు చూడాలని ప్రార్థన చేసినావా ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా తగ్గించుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తావో ఆ టైంలో దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే క్రీస్తుల్లో ఉన్న సరళత పశుత్ నీ మీదకి వస్తుంది కాబట్టి కాబట్టి బుద్ధి లేని తమ దివిటిలలో నూనెని తీసుకోలేదు బుద్ధి గల వారు నూనెని జమ చేసుకున్నారు నేను గతంలో ఎన్నిసార్లు ఈ నూనెకి సంబంధించిన వాక్యాలు చూపించిన నీత్రాష శ్రీరాశ జీవపు నీ నూనెని ఆరిపోజేస్తాయి అందుకు ఎప్పుడు తల కింద వంచుకొని పోతుండాలా సైడ్లలో చూసినవంటే మటుకు ఫినిష్ అన్నట్టు అటు ఇటు దిక్కులు చూసినావంటే మటుకు ఫినిష్ అన్నట్టు కొంత నూనె ఆరిపోతుంది తర్వాత నీ నోటి ద్వారా వచ్చే మాటలు నీ నోట్ల నుంచి ఏమొస్తుందో దుర్భాష కానీ అవిశ్వాసకి సంబంధించిన విషయాలే కానీ ముసలమ్మ ముచ్చట్లే కానీ నూనె నూనె అదే రీతిగా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా నీ నూనెని ఆరిపోజేస్తే ఎందుకంటే మనం ఈ లోకంలోకి వచ్చింది తిని త్రాగి ఆనందించడం కొరకు కానే ఇది పతనం అయిపోయిన లోకం ఇంట్లో ఏది మంచిది లేదు ఎరికోపట్నము శపితమైంది ఇది ఎరుకోపట్నం మనం ఉన్నది ఈ లోకం ఇది బబులోను అది దయ్యంలోకి నివాస స్థలం ఎక్కడ చూసినా దయాలు ఉంటాయి అందుకే నేను ఇక్కడికి ఈ యునైటెడ్ స్టేట్స్లో ఇక్కడ కూడా దయాలు పట్టుకుంటున్నాయి ఇతర సాయంత్రం రాత్రులలో వచ్చి సత్తాయిస్తున్నాయి అనొచ్చి ఇంత గొప్ప ఎక్కువ ప్రార్థనా పూర్వం శాతం క్రైస్తవులు ఈ దేశంలో దయాలు ఎందుకుంటాయి అనొచ్చు కదా వాళ్ళు ప్రార్థనలు ఉంటే చాలా మంది దైవజన్లు ఉన్నారు ఇక్కడ దేశంలో ప్రార్థనలు చేస్తుంటారు ఆంధ్రలో చూసినట్లు ప్రతి సందులో ఒక చర్చ ఉంటుంది ఇక్కడ కూడా ఏదైనా దయాలు మనకు తెలుసు మనకు ఆత్మీయ స్థితిలో మనం నేర్చుకున్నాం వాడు ఎక్కడ ఎప్పుడో సంవత్సరాల కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ వీటిని ఆ స్వాధీనపరుచుకున్నాడు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి మనం వాటిని వాటిని వాటి మీద అధికారం ఇచ్చిండు మనకి ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ ఇంకోటి రిలీజ్ అయితే చూడండి ఆయన ఎఫ్ఎస్ఆర్ హాస్పత్రం చూసిన మనం సైతాన్ని నిరాదాయంగా చేసిండు ఎందుకంటే వాడే ముఖ్యమైన శత్రువు కదా దేవునికే కానీ నీకు నాకే కానీ ముఖ్యమైన శత్రువు వాడే వాడినే చేసిండు వాని దగ్గర ఏ ఆయుధాలు లేవు ఇప్పుడు కానీ వాడు వాడు మనల్ని ఏం చేయలేడు కాబట్టి వాని ఆధీనంలో ఉన్న దురాత్మలని మన మీదకి పంపిస్తుండే ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏరాజులుగా చేయాలా నీ సేవ దానికి సంబంధించి అందుకే నువ్వు ఎక్కడైనా సువార్థ పంజానికి పోలనప్పుడు సైతాను కూడా నిన్ను ఏం అడగించాడు కానీ సైతాను ఆధీనంలో ఉన్న దేవదూతలు అవి అవి నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాయి ఆయన చూపించిన ఎఫీసులో రాష్ట్రపత్రికల్లో కొంతకాలం కిందట కొన్ని ఆత్మలు వాటికి ఒకటే పని ఏంటంటే నువ్వు ఎక్కడ పోతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నేను గమనిస్తూ ఉంటాయి నీ ప్లాన్స్ ఏంది అవి వింటూ ఉంటాయి అందుకే నీ ప్లాన్స్ ఎవరితోనూ షేర్ చేయొద్దు ఓపెన్గా అందుకే నీకు భాషల అవసరం ఎందుకంటే వాటికి నీ భాష అర్థం కాదు నీకు మటుకు వాటి భాష అర్థం అవుతాయి అవి మాట్లాడితే నువ్వు అర్థం తీసుకోగలవు కానీ నీ భాష వాటికి అర్థం కాదు ఉదాహరణ నేను తమిళ్లో మాట్లాడనుకోండి ఇప్పుడు నీకు అర్థమవుతుందా కాదు తమిళ్ళలో అయితే అర్థమవుతుంది ఇక్కడ ఒక తమిళైనా దొరికింది నాకు తమిళ్ మాట్లాడుతున్నాడు మా భార్య పరస అవుతుంది నీకు తమిళ్ వచ్చా నువ్వు నేర్చుకుంటే ఏమైనా నేర్చుకోవచ్చు నాకు హిందీ రావాలంటే హిందీ వస్తుంది ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వస్తుంది నువ్వు నేర్చుకుంటేనే కదా నాకు ఏ భాష అవసరం లేదంటే మంచిదే కదా ఇంకా సంతోషమే ఉన్నకాడికి చాలనే జీవితం కానీ మన ఎప్పుడు సెటిల్ కాలేదు ఉన్న కాడికి చాలని ఆత్మీయ స్థితిలోనే కానీ సాంఘిక పరంగానే ఎక్కువ చదువుకోవాలన్న తపన నాకు నా జీవితంలో నాకు చిన్నప్పుడు చదువు కానీ ఒక వయసు వచ్చినాక అబ్బింది వచ్చినావాడి నుంచి నేను ఇంకా ఆగలే ముందు పోతే ఇంకా చదవాలన్న ఆశ నాకు ఇంకా చదవాలి ఇంకా డిగ్రీలు సంపాదించాలన్న ఆశ ఎందుకంటే జీవితం ఒకటే అవకాశం ఎవరికైనా కానీ చూస్తా చూస్తా సంవత్సరాలు దొరిపోతూ ఉంటాయి నీ లైఫ్లో ఏం సాధించడం అంటే పెద్ద సున్నా ఉంటుంది మిగిలితే చివరికి ఏ రూపకంగా ఏం సాధించలేదు మనం ఎక్కువ రీతిగా చూస్తే కానీ ఆయన ఎందుకు పంపించింది ఈ లోకంలో ఈ లోకంలో నిన్ను నువ్వు రుజువుపరచుకోవడం కోరుకు నిన్ను నువ్వు రుజుపరచుకోకుండా సేవ చేస్తే ఏమని ఇక్కడే ఉంది ప్రాబ్లం దేనికి ఫిట్ కాడు కాబట్టి సేవకు ఫిట్ అవుతాడు అంటే తప్పు కదా ఆలోచన కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితంలో నిన్ను నువ్వు రుజువు పరుచుకోవాలా ప్రతి దశలో ఈ లోకంతో మనకి ఏ పొత్తు లేదు ఈ లోకంలో ఉన్న వాళ్ళమే కానీ ఈ లోకస్థలం కాదంటాడు దేశ ప్రభు మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ మీ లోకస్తులు కాదు నేను ఈ లోకంలో ఉన్నా లోకంతో నాకు ఏ పని లేదంటాడు కాబట్టి మనం కూడా అట్లనే ఆలోచిస్తాం నాజీరు చేయబడ్డ జీవితం ఏంటంటే ఏవి కూడా ఏమి చూసినా మనం ఏమి స్పందించమన్నట్టు కానీ ఈ రోజులలో మనుషులు ఎట్టు కాబట్టి అబ్బా ఎంత బాగుంది ఎట్లుంది ఇది అట్లుంది అట్లా మాట్లాడుతుంటారు దాన్ని కొనుక్కోవాలా వస్తువులను చూస్తే అది అన్నట్టు అయితే కోరికల మీద నీకు అధికారం లేదన్నట్టు నువ్వు బానిసం అయిపోయినావు కాబట్టి నా గురి జీవితంలో ఎటువంటి దాన్ని నువ్వు పెంటకు అది కేవలం అప్పోస్తులను చేయగలిగినరు ఇంకా తక్ తర్వాత మనకు కనిపించారు మనుషులు చేసినట్లు గొప్ప గొప్ప దేవజనులు చివరికి పడిపోయినట్లు మనం చూస్తాం ఎందుకంటే సంస్థను ఎట్లయితే పడిపోయిందో వాళ్ళట్నే పడిపోయారు ముఖ్యంగా నీ సేవ జీవితంలో నీ నూనెని నువ్వు ప్రతిరోజు అధికం చేసుకోకపోతే ఆయన వచ్చే నీ మీద నీలో అగ్ని ఉండదన్నట్టు పాట అయితే పాడతాం అగ్ని మండించు అగ్ని మండించు అని అగ్ని మండించాలంటే నీళ్ళు నూనె ఉండాలా కదా నూనె ఈ లోకంలో సంపాదించుకోవాలా నీ ప్రవర్తన నీ నడవాడి నీ మాదిరి నీ సాక్షము నీ గుణాలు ప్రభుకి ను మహిమను ఇస్తూ ఉండాలి ప్రతి దశలో ప్రభుకి ఎంత మహిమను ఇస్తూ ఉంటే అంతగా నువ్వు నూనెని అభివృద్ధి చేసుకున్నట్టు ఈ శరీర వాంచలను అన్నింటి తృనీకరించుకుంటే కొద్దీ నువ్వు నూనె అధికమవుతూ ఎంత నూనె జమ చేసుకుంటే పరశుధాత్ముడు అంతగా నిన్ను వెలిగిస్తూ ఉంటాడు ఎందుకంటే మనమే అగ్ని జ్వాలలు అనేసి నేను చూపించిన వాక్యం మనం అగ్ని జ్వాలలుగా మారాలంటే పరిశుధాత్మ అగ్ని కాబట్టి ఆయన మనలోకి వచ్చినప్పుడు మనలో ఉంది కాబట్టి మనం మండుతా ఉంటాం అన్నట్టు లేకపోతే నూనె మండము అది సీక్రెట్ అన్నట్టు తర్వాత నీలో ఉన్న కృపావరాలన్నిటికి ఎలక్ట్రిసిటీ సప్లై కావాలి అవి వెలుగులాలంటే కృపవరలు ఇచ్చిండు దేవుడు నీకు చాలా ఇచ్చిండి మనలో మన గ్రూప్లో చాలా మందికి ఉన్నాయి నాకు తెలుసు కొంతమంది బ్రదర్స్కి హీలింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి కొంతమంది సిస్టర్స్కి ప్రాఫసీస్ ఉన్నాయి గిఫ్ట్స్ ఆఫ్ ప్రాఫసీస్ ఉన్నాయి అదే రీతిగా వరాలని కృపవరాలలో ముఖ్యంగా భాషల అర్థం చెప్పే వరం కూడా ఉంది మన దగ్గర ఎటువంటి రోగాన్ని స్వస్థపరిచే శక్తి మనలో ఉంది గ్రూప్లో కానీ అవి మూలక ఎందుకు అంటే అగ్ని దాని మండిస్తలేదు అగ్ని బాధ్యత ఏంటంటే అది నీ మీదికి వచ్చినప్పుడు నీలో ఉన్న కృపావరాలన్నింటినీ వెలిగింపజేస్తుంది అప్పుడు అవి బయటికి వచ్చినప్పుడు అద్భుతకరం జరుగుతూ ఉంటాయి సమర్థవంతంగా ఉంటుంది అన్నట్టు ఈరోజు ఎందుకు ఆ రీతి ఉండలేదంటే ఆ కృపావరాలన్నీ మూలకబడి స్థానం అగ్ని వచ్చినప్పుడు ప్రతి కృపావారము యాక్టివేట్ అవుతుంది అన్నట్టు కరెంటు స్విచ్ చేస్తే ప్రతి రూమ్లో ఒక స్విచ్ వేస్తే ఒక బల్బు వెలుగుతుంది అట్లా ప్రతి రూమ్లో ఉన్న స్విచ్లు ప్రతి రూమ్లో ఉన్న బల్బులకు వెలగాలంటే ప్రతి రూమ్ పోయి స్విచ్ వేసుకోవాలా కాబట్టి నీళ్ళు ఎక్కడెక్కడ అవి చల్లబడ్డాయో నీ కృపావరాలు వాటికి స్విచ్ చేయించుకోవాలా స్విచ్ వేసుకోవాలి అవి ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయినాయి చాలా సంవత్సరాల క్రితం నీలో స్విచ్ ఆన్ చేసుకున్నావు అప్పుడు ఏమవుతుంది అది వెలుగుతూ ఉంటుంది స్విచ్ ఆన్ చేసుకోవాలంటే ఏం చేయాలా ఎక్కువ సమయం ప్రార్థనలు గడపడం నేర్చుకోవాలా ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధరించడం నేర్చుకోవాలా ఉద్యమం చేయమని ఎప్పుడు చెప్పలేదు కదా చేయొద్దని ఎప్పుడు చెప్పలేదు అన్నీ నిర్వర్తించాలా ఎందుకంటే అవి బాధ్యతలు ఈ లోకంలో సంతలోకం పోయి పట్టుకొని రమ్మని అంటే సంతలోకం ఉందన్నట్టే కదా సంతలోకం పోకపోతే వస్తువులు ఎట్లా మనకి కూరగాయలు ఎట్లా ఆ ఓడు పండించాలా మళ్ళీ వాడు పండించకపోతే ఎట్లా తింటారు మళ్ళీ పండించే వాళ్ళు కూడా పరిచయనే కదా వస్తువులు తయారు చేసేవాడు కూడా పరిచారకుడే అని చూపించిన కదా వాక్యం పెద్ద ఆఫీసర్స్ కూడా వాళ్ళు దేవుని పరిచారకులు చూపించిన వాక్యం ప్రతిదీ దేవుని సేవనే అని కూడా చూపించిన కాబట్టి ఎవడి పాత్రలు వాడు నిర్వర్తించాలా నిర్వర్తించినాక ముఖ్యమైన పాత్ర మనకు అప్పగించబడింది అదే ఆయన నీతి సత్యాన్ని ప్రకటించడం వాటిని ప్రకటించే వాడు ఏ రీతి ఉంటాడో అగ్నించి అలాగా ఉండాలా ఉండాలంటే నీలో నూనె అధికం అవుతా ఉండాలా కాబట్టి అటువంటి జీవన విధానంలో ప్రభు మనందరినీ నడిపించాలా అనేదే మన పరిచర్యకు సంబంధించింది ప్రతి ఒక్కరూ ఆ నూనెలోకి రావాలా ఏ రోజైతే నీ యొక్క నూనె ఆవిరైపోయి అగ్ని పోతుదో నువ్వు బూడిదే అన్నట్టు చెప్పండి బూడిదని మళ్ళా జమ చేయగలమా నేను కన్నా వాడతామా పోడిదే నేను పనికిరాదని అంటే ఇంకా నీ శరీరానికి నీ శరీరం కూడా పనికిరాదన్నట్టు ఎండ అక్కడికి అందుకు బలిపీఠానికి సంబంధించిన ఉపమానం ఎన్నిసార్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద బుగ్గి ఆరిపోకూడదు అంటే ఆ మండుతున్న కణములవి మంట కణములవి బొగ్గు కణములవి అవి ఆరిపోకుండా మండుతూనే ఉండాల ఇంకో సీక్రెట్ ఏంటంటే మీకు తెలుసు బొబ్బు మండుతూ ఉండాలంటే దానికి గాలి తగులుతూ ఉండాల గాలి తగలాలంటే ఏం చేయాలి చెప్పండి మీకు తెలుసు దగ్గర కథలు కూడా చూపించిన మీలో ఉన్న మీరు ఏం చేయాలా కదిలించుకోవాలా స్టిరప్ చేయాలని చెప్పిన ప్రతి వరాన్ని స్టిరప్ చేయాలా మీకు ఏ వరం ఉందో అది ఫస్ట్ తెలుసుకోవాలా దాన్ని స్టిరప్ చేయాల దాన్ని చలపరచొద్దు దానికి స్టిరప్ చేస్తే అంటే ఏంటంటే నువ్వు ఫ్యానింగ్ చేయాల ఒక ఒక విష్ణుకర్ర పట్టుకొని వాడు మొక్క బుట్టలు రోడ్డు మీద బొగ్గు పోషి దాంతో కొడతా ఉంటాడు విష్ణుకర్రతోను కొడతా ఉంటే గాలికి బొగ్గులు మండుతూ ఉంటే అది ఆ యొక్క మొక్క బుట్ట కాలతా బాగా దాని తర్వాత తింటారు మనుషులు కుట్టకపోతే కాలదన్నట్టు మంట సరిగి రాదన్నట్టు ఆత్మీయ స్థితులు చెప్తున్న నీ విషయాలు మీకు ప్రతి వరాన్ని మీరు కదిలించుకుంటూనే ఉండాలా మీ లైఫ్లో కానీ సమర్థించుకుంటా ఉంటాం ఏంటంటే బ్రదర్ పొద్దున పోయి సాయంత్రం పోయి అలసి బ్రదర్ ఉద్యోగం ఎంత చేస్తున్న బ్రదర్ అంతగా ఉద్యోగం చేస్తే పెద్ద బిల్డింగ్లు కట్టాలా బ్రదర్ పెద్ద కార్లు కట్టాలా కదా మనం అట్లా కూడా చేయలేదు కదా కాబట్టి నీ ఉద్యోగ కూడా నీ అగ్ని ఫ్యానింగ్ కాలేదన్నట్టు బూడిదైపోతుంది అన్నట్టు కాబట్టి ఇవి కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడం కొరకే చెప్పబడుతున్న జీవి వాక్యాలు కానీ ఎవరిని ఖండించాలని కాదు ఎవరిని ద్వేషించాలని కాదు ఎవరి మీద ద్వేషం లేదు మనకి మన సేవా జీవితం తెలుసు ప్రతి ఒక్కరి సిద్ధపరచాల రాకడం కొరకు మనం సిద్ధపడాలనేట్లో సిద్ధపరచాలా స్వార్థం లేదు మనలో కాబట్టి మొదటిదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ రక్షణ అనుభవం ఆరంభమైన కాలం మొదలుకొని నీ జీవితాంతము నీ రక్షణని కొనసాగించుకోవాలా నీ పిలుపును నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోవాలా ఎట్లా చేసుకుంటావు చెప్పండి కాంప్రమైజ్ అయితే కాదు కదా నూనె ఆరిపోతే కాదు కదా వదిలేని వాళ్ళు చేసిన పని అదే కన్యకలే వర్షిప్ చేసిండ్రు పాటలు పాడిండ్రు అన్ని చేసిండ్రు నూనే పోయింది నిన్న ఒక క్రిస్టియన్ గ్రూప్తో కలిసిన వాళ్ళు సేవ పరిచయం చేస్తారంట స్త్రీలు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసిండ్రు వాళ్ళు ఎవరు మా పాప చెప్పింది మేమంతా ఇట్లా సువార్త పరిచయలేకపోతూ ఉంటాము మా గుంపు వీళ్ళని పరిచయం చేసింది వాళ్ళు చెప్తున్నారు మా పాప గురించి సాక్ష్యం మీ మీ పాపను మీరు మంచిగా పెంచండి అప్పుడు నేను తబిబ్బు కావాలన్నా నేను అది ఖచ్చితంగా కేవలం దేవుని కృపాలి నేను చేసింది ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు ఏదో మేము నేర్పించినాం ప్రార్థన ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కాలంలో ఆ రీతిగా ప్రార్థన పూర్వకంగా ఉండి అమెరికాలో ఇచ్చి కూడా సువార్త పని గొప్ప ఆధిక్యత ప్రభు కొరికే కాదు ఆయన ఇచ్చిన కృపనే కానీ మేము చేసుకున్న గొప్ప పని ఏం లేదంటే వాళ్ళు పరిశీనైపోయినారు ఎందుకంటే ప్రతి దశలో వాళ్ళు నన్ను పొగడానికి ప్రయత్నిస్తా ఉన్నారు నేను ప్రతి దశలో ఇది ప్రభు వల్ల చెప్తున్నా ఆయన కృప ఆయన కనికరం ఆయన ఆశీర్దం అని చెప్తుంటే వాళ్ళు పరిశీలి కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అంటున్నారు అంటే ఇది మనం నేర్చుకోవాలా ఎవడిని నువ్వు పొగిడినా నువ్వు పట్టించుకోద్దు నేను ఇక్కడే ఉద్యోగ సేవ పరిచలే కాదు ఉద్యోగశాలలో కూడా ఎవడనన్ను పొగిడిన పట్టించుకోలే నాకు తెలుసు నాకున్నవన్నీ ఆయన ఇచ్చినవే నా అంతట నేను కష్టపడి సంపాదించుకునే ఏమీ లేవు ఒక్కటి కూడా లేదు ఈ లోకంలో నా ప్రాణం సైతం కాబట్టి రక్షణ కూడా నన్ను నేను రక్షించుకోలేను ఆయన ఇచ్చిన బహుమానం అయింది కదా మనందరికీ కాబట్టి ఆయన తన ప్రాణాన్ని ఖాయనంగా పెట్టి మనల్ని కొనుక్కున్నాడు మనం ఆయన సొత్తు అయితే మన నీ జీవితం మీద నీకేం హక్కు అందుకే నీ సొంత తలంపులు ఉపయోగించకుండా ప్రవ్వ నేను నీ సొత్తు ప్రవ్వ నువ్వు ఎక్కడ పోమంటే అక్కడ పోతా నువ్వు ఏం చేయమంటే అది చేస్తా మన అట్లా సమర్పించుకోగలమ్మా నా జీలు జీవితం అట్లా ఉంటుంది మీరు ఎవర్ని ఎక్కువగా ప్రేమించినో మీరు నాకు పాత్రలు కారంటాడు ఎందుకంటే అది మొదటి దేవుని యొక్క హృదయ పరిస్థితి ఆయన హృదయాన్ని ఆయన మనసుని గ్రహించగలిగిన ఎవడు ఆయనను అర్థం చేసుకునేవాడు ఎవడు మీ జీవితాంతం సరిపోతు కానీ నేను ప్రయత్నం చేస్తున్నా నా లైఫ్లో అది ప్రశ్నలాగా ఎందుకు ఉండాలా వాక్యం నేను ప్రయత్నిస్తా ప్రవ్వ నేను మీ హృదయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నా ఆరంభం మొదలు కొన్ని రోజు వరకు మనిషి నిన్ను గాయపరుస్తూనే ఉన్నాడు ప్రభా కానీ నేను తీర్మానించుకున్నాను ఒకప్పుడు నేను గాయపరిచిన ఇక మీద నేను బహు జాగ్రత్తతో భయముతోని వణుకుతోని మీ సందిలో నేను సమయం గడపాలని నాశపడుతున్నాను ప్రభా ఇది నాకు అసాధ్యమే కానీ మీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తం సాధ్యం నాకు మీ పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించే ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటా ప్రతి క్షణం ఎక్కడ ఏ పట్టణానికి పోయినా దగ్గర దగ్గర నాలుగు పట్టణాలు తిరిగినా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఏ పట్టణం అడుగుపెట్టినా అక్కడున్న ప్రధానిని దించేసిన ఏ సుక్రీస్తున్నా మమ్మ పిలుపు ఎందుకు నడిపిస్తాడంటే నువ్వు ఆత్మలో ఆ ర్యాంకు ఎదగకపోతే నిన్ను పలాని పట్టణానికి నడిపించాడు పౌలు శిలలు ఆ యొక్క కొరెంత పట్టణాన్ని పోయినప్పుడు మనుషులందరూ గజ గజ వంకిపోయారు ఎందుకు వారి దేవతని వీళ్ళు దించే శి రార్తనీ దేవతని అది చాలా పవర్ఫుల్ దేవత ఇంగ్లీష్లో డయాన అంటారు లేక ద్రుపది యొక్క భార్య మన దేశంలో అనే దేవతను పూజిస్తారు ఆ దేశంలో డయానా వారి భార్య ఆ దేవతని పూజిస్తారు లేక ఆర్తం ఇదేమంటారు తెలుగులో ఆ దేవతని వాళ్ళు దించేసిరు గద్దే ఆ దేవత కూడా డిస్టర్బ్ అయిపోయి తన అనుచల్ని రెచ్చగొడితే వాళ్ళు పరిగెత్తింత లెక్క తిరెక్క కానీ వీళ్ళేం డిస్టర్బ్ కాలేదు డిస్టర్బ్ కావు ఎందుకంటే అసలు నువ్వు బడగొట్టాలా ఏర్భ ఏ రీతిగైతే సైతాన్ని పడగొట్టిండో నీ సేవ పరిచయలో నువ్వు ఎక్కడ అడుగు అక్కడ అసలు నీ ఆ ఏరియాకి లీడర్ వాడు ప్రధాని కాబట్టి అటువంటి ఆ యొక్క ఆకాశ ఏమంటాము ఆకాశ ఆకాశంలో నీ యొక్క పరిచర్య మీదట భూమి మీద కాదు నీ పరిచర్య తీర్మానించుకోవాల నువ్వు భూమి చేస్తావు పరిచర్య లేక ఆకాశంలో పరిచర్య చేస్తావా మహాకాశంలో పరిచయం చేస్తావా అక్కడ పోయి ఆ సృష్టికి సూక్వార్త ప్రకటిస్తావా ఇక్కడ చేయకుండా అక్కడ ఏం చేస్తావు కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్ అయితేనే నువ్వు అక్కడ పోవాలా అందు నిమిత్తం మీ ప్రభు నిన్ను నాజీరు చేయబడ్డ జీవితంలో నడిపిస్తా అంటుంది ప్రతి దశలను నాజీరు చేయబడకపోతే నిన్ను సిద్ధపరచడు నిష్ఫలం మన పిలుపులు అట్లా కాకుండా ఉండలాగా ప్రయాసపడాలా అటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహించాలా కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానిస్తాం పరిశుద్ధర వారు తండ్రి మీకు వదనాలనైనా ఎన్నిసార్లు ప్రభు మనిషి మీ మళ్ళీ గాయపరిస్తే మీకు మనిషి అంటే ఇష్టం కాని మనిషికి ఈ లోకం అంటే ఇష్టం ఆ రీతిగా మీ నుంచి బహుదూరంగా వెళ్ళిపోయాడు ప్రభు అవునైనా ఆదం కాలం మొదలుకొని రోజు వర్త అదే జరుగుతుంది కానీ ప్రతి దశలో ప్రతి యుగంలో ప్రతి కాలంలో ఒక చిన్న గుంపు మిమ్మల్ని ప్రేమిస్తుంది సేవిస్తుంది మిమ్మల్ని సంతోషపరచడానికి ప్రయాసపడింది నేను చిన్న గుంపులో మేము ఉండాలని ఆశపడుతున్నాం సహాయపడమని ప్రార్థిస్తాం మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మిమ్మల్ని సిద్ధపరుచుకోమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారందరి జీవితాలలో తండ్రి ఓ ప్రవ్వ పరిశుధాత్మ అభిషేకం దయచేసి మీ కొరకు నాజరు చేపడ్డ జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం వారి సేవా పరిచయలో విశేషమైన అద్భుతాలు జరగలాగా ఓ ప్రవ్వ వారిలో అగ్నిని మండించమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో మేము నూనె జమ చేసుకోవాలా అప్పుడే మీ యొక్క మీ యొక్క అగ్ని మమ్మల్ని మండించగలదు మరి బుద్ధి లేని మేము కాకుండా బుద్ధి గల మేము జీవించలాగా నడిపించమని నా జీరు చేయబడ్డ జీవితాల్లో కాంప్రమైజ్ కాకుండా యోసేపు ఎట్లా పరిగెత్తిపోయిండో మేము అట్లా పరిగెత్తిపోవాలా పాపం నుంచి నాయన సమాధాన పడకుండా పరిశుద్ధంగా జీవించాలని ఆయన దశలో సిద్ధంగా ఉండలాగన్న వాక్యం చెప్పలే ప్రతి దశలో మనుషులను ఏ రీతిగా ప్రపంచం నడిపించాలా అన్న తపనతో మేము ముందుకు పోతూ ఉండాలా అటువంటి సేవా పరిచయలను మూలం మీ రాకడ వరుసద పరుచుకోమని రానయ్యిన ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి కృపా సమాధాన పరిశుద్ధాత్మ నడిపి మనందరికీ సదాకాలం తోడు అక్కడ ప్రైజ్ ప్రైజ్ ప్రైజ కందుకి ప్రైజోడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్